మనకు ఆరు ఆస్తిక శాస్త్రాలు ఉన్నాయి కదా పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఇవి రెండు సాంఖ్యము యోగము ఇవి రెండు న్యాయము వైశేషికము ఇవి రెండు మొత్తము ఆరు ఆస్తిక శాస్త్రాలు ఉన్నాయి ఆరు నాస్తిక శాస్త్రాలు కూడా ఉన్నాయి అయితే ఆయా శాస్త్రాల వారు ఆ శాస్త్రంలో వారి వారికి చెందినటువంటి పారిభాషిక శబ్దాలను ప్రయోగం చేస్తారు ఆయా శాస్త్రానికి సంబంధించిన పారిభాషిక శబ్దాలు ఉంటాయి ఆ శబ్దాలకు లక్షణాలు కూడా ఉంటాయి ఆ లక్షణాలు తెలుసుకుంటేనే ఆ శాస్త్రాన్ని మనము అనాయాసంగా అధ్యయనం చేయగలుగుతాము విచారం చేయగలుగుతాము ఆ పారిభాషిక శబ్దాల యొక్క లక్షణాలు కనుక మనకు గుర్తు లేకపోతే శాస్త్రాన్ని మనం చింతన చేయలేము అందుకే నేను విద్యార్థులకు పదే పదే చెప్తూ ఉంటాను లక్షణాలు కంఠస్థం చేసుకోండి లక్షణాలు కంఠస్థం ఉంటేనే కానీ మనము శాస్త్రాధ్యయనాన్ని చేయగలుగుతాము లేకపోతే కఠినం అసంభవం కూడా అందువల్ల పారిభాషిక శబ్దాలకు లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు కూడా మూడు దోషాల చేత రహితమై ఉండాలి లక్షణ దోషాలు మూడు ఉంటాయి అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవము అనేటువంటి మూడు గోశాలు ఉంటాయి ఈ మూడు దోషాలు లేకుండా ఆ పదార్థం యొక్క లక్షణము శాస్త్రజ్ఞులు చేసి ఉన్నారు కాబట్టి ఆ లక్షణాలు మనకు కంఠస్థము ఉండాలి లక్షణం అంటే ఏమిటి అసాధారణ ధర్మం లక్షణ ఆ వస్తువు యొక్క ఆ పదార్థం యొక్క అసాధారణ ధర్మం ఏదైతే ఉంటుందో అదే ఆ వస్తువు యొక్క లక్షణం అసాధారణం అంటే ఏదో ఒకదాని విషయంలో మాత్రం ఆ లక్షణం ఉంటుంది వేరే పదార్థాల్లో వేరే వస్తువుల్లో ఆ లక్షణం ఉండకూడదు ఏ వస్తువుకి లక్షణం చేస్తుంటామో మనము ఆ వస్తువు ఎందే ఆ లక్షణం ఉండాలి మరొక వస్తువులో ఆ లక్షణం ఉండకూడదు ఉన్నట్లయితే అది అసాధారణం కాదు సాధారణమైపోద్ది అందులో ఉంది ఇందులో ఉంది రెండిట్లో సాధారణమవుతుంది అందువల్ల ఏ వస్తువు యొక్క లక్షణం మనం చేస్తున్నామో అది లక్ష్యము అనబడుతుంది ఆ లక్ష్యభూత వస్తువునందు మనం చేస్తున్నటువంటి లక్షణము ఉండాలి కానీ అన్యత్ర ఏ వస్తువులు ఆ లక్షణం ఉండకూడదు అది మూడు దోషాలు లేనటువంటిదై ఉండాలి ఒకటి అతివ్యాప్తి అతివ్యాప్తి అంటే అలక్ష్య గమనం అతివ్యాప్తి సాధారణంగా సంక్షేపంగా చెప్పుకుంటాం మనం ఇంకా దాన్ని పరిష్కృతమైనటువంటి నిష్కృష్ట లక్షణము వేరే ఉంది మనం సంగ్రహం మనం అభ్యాసం చేసినప్పుడు తెలుసుకున్నాం లక్షతావచ్చేదక సామానాధికరణ సతి లక్షతావచ్చేదకావచ్చిన ప్రతియోగితాక భేద సామానాధికరణ్యం అతివ్యాప్తి ఏ వస్తువు యొక్క లక్షణం చేస్తున్నామో ఆ వస్తువు లక్ష్యము అనపడుతుంది లక్ష్యము అన్నప్పుడు అందులో లక్ష్యత అవచ్ఛేదక ధర్మం కూడా ఒకటి ఉంటుంది లక్ష్యం అన్నప్పుడు లక్ష్యత ఉంటుంది అందులో ఎందుకంటే ఆ అవచ్చేదక ధర్మం చెప్పకపోతే మరి సర్వసాధారణమైపోతుంది ఉదాహరణకు గంధవతి పృథివీ అని చెప్పాము అనుకోండి అక్కడ పృథ్వీ యొక్క లక్షణం చేస్తున్నాము ఏమైనా చేస్తున్నాము గంధవతి గంధవత్వము లక్షణం ఉన్నది ఆ లక్షణం ఎవరికి చేస్తున్నాము పృథివీకి చేస్తున్నాము ఆ పృథివీ లక్ష్యం ఉన్నది ఆ లక్ష్యంలో లక్ష్యత కూడా ఉంటుంది ఏమిటి పృథివీత్వం పృథివీత్వము లక్ష్యత ఉంటుంది ఆ లక్ష్యత చేత అవచ్ఛిన్నమైనటువంటిది లక్ష్యము పృథివీ అయితే ఈ లక్షణం కూడా ఎట్లా ఉండాలి ఆ లక్ష్యత అవచ్చేదక ధర్మము ఏ పదార్థం నందు మనం చెప్తున్నామో అదే అధికరణం నందు లక్షణం ఉండాలి లక్ష్యత అనేటువంటి ఏ ధర్మాన్ని మనం దేనియందైతే చెప్తున్నామో ఆ ధర్మం దేనియందైతే ఉందో అదే వస్తువునందు మనం చేసే లక్షణం కూడా ఉండాలి గ్రంథవత్వం పృథివీ అన్నప్పుడు పృథ్వీత్వము లక్ష్యత అవచ్చేతక ధర్మం ఉన్నది ఆ లక్ష్యత అవచ్చేతక ధర్మం కలిగినటువంటి ఆ లక్ష్యమైనటువంటి పృథ్వీ అందే గంధవత్వం కూడా ఉంది గంధవత్వము లక్ష్యత రెండు కూడా ఏకాధికరణం ఉన్నాయి సమానాధికరణం అన్నా ఏకాధికరణం అధికరణం అంటే ఆధారం రెండు కూడా ఎక్కడ ఉన్నాయో పృథ్వీ అందే ఉన్నాయి లక్షతావచ్చేతక ధర్మము పృథివీ ఉంది మరియు గంధవత్వం కూడా పృథివీ అందే ఉంది అందుకని లక్షతావచ్చేదక సమానాధికరణత్వే సతీ లక్షతావచ్చేదకం మీద పృథివీత్వము అది ఎక్కడైతే ఉందో అదే అధికరణంలో సమానాధికరణంలో ఈ గంధవత్వం కూడా ఉంటుంది ఈ అతివ్యాప్తి లక్షణం ఎట్లా ఉంటుందంటే లక్షతావచ్చేదక సమానాధికరణత్వే సతి లక్షతావచ్చేదకావచ్చన్న ప్రతియోగిత భేద సమానాధికరణ నెత్తి గిర్రణ జరుగుతుంది ఇద్దరు ధ్యాయం అనుకోకూడదు ఎందుకనంటే శాస్త్రం అన్నప్పుడు మహాసాగరంలాగా ఉంటుంది సముద్రంలాగా ఉంటుంది సముద్రంలో రత్నాలు ఉంటాయని మనం పోతాం కానీ రత్నాలు కానీ పోయినప్పుడు అందులో తిమింగినాలు సర్పాలు కూడా ఎదురొస్తాయి మరి వాటిని కూడా ఎదిరించి పోతేనే కానీ మనకు రత్నాలు దొరుకుతాయి అట్లా ఇట్లాంటి కొన్ని కఠిన ప్రసంగాలు వస్తాయి శాస్త్రంలో తిమింగనాల వలె సర్పాల వలె వస్తాయి అయినా కానీ వాటిని ఎదుర్కొని పోవాలి లేకపోతే మనకు రచనలు దొరకాయి అందుకని ఏం భయపడకండి ఉదాహరణకు తీసుకోండి ఒకటి ఒక ఆవు యొక్క లక్షణం మనం చెయ్యాలి ఆవు అంటే ఎట్లా ఉంటుంది ఆవు లక్షణం ఏమిటి అని ఎవరైనా మీకు అడిగారనుకోండి మీరు ఏమని చెప్తారు ఉన్నది ఆవు అంటారా చెవులు ఉన్నది ఆవు అంటారా కాళ్ళు ఉన్నది ఆవు అంటారా కొమ్ములు ఉన్నది ఆవు అంటారా ఏమంటారు చెప్పండి ఆవు యొక్క లక్షణం చెప్పండి అంటే ఆడ శాస్త్రంలో ఆవు యొక్క లక్షణం చెప్పబడింది శాసనాది మొత్తం ఘోర లక్షణం శాసనాం శాసనం అని అంటే ఈ మెడ క్రింద గంగడోలు అంటామే ఆవుకు మెడ క్రింద గంగడోలు కదా చర్మం యొక్క విశేషం వేలాడుతూ ఉంటుంది కదా దానికి గలకంబలం అని సంస్కృతంలో అంటారు ఆ గలకంబలం అంటే గంగడోలు గంగడోలు దేనికైతే ఉంటుందో అది ఆవు ఆవంటే ఆవే కాదు ఎద్దు కూడా అంటే గో జాతి కాబట్టి గో యొక్క లక్షణం ఏంటని అంటే శాసనాది మొత్తం గోరలక్షణం గంగడోలు గలది ఆవు అని ఈ విధంగా లక్షణం చేయబడింది ఇది నిర్దిష్ట లక్షణం కానీ ఎవరైనా కొమ్ములు గలది ఆవు అన్నారనుకోండి శృంగిత్వం గోర లక్షణం అన్నారనుకోండి శృంగి అంటే కొమ్ము శృంగిత్వం అంటే కొమ్ములు గలది ఆవు అన్నారనుకోండి ఈ లక్షణం సరిగ్గా ఉందా ఆవుకు ఇది అతివ్యాప్తి దోషగ్రస్తమై ఉంది ఎందుకనంటే గోవు అన్నప్పుడు అది లక్ష్యమైంది మనకు ఎందుకంటే లక్షణం దేన్ని చేస్తున్నామో గోవు అంటే ఆవు యొక్క లక్షణం చేస్తున్నాము ఇప్పుడు ఆవు ఏమైంది లక్ష్యమైంది దేని యొక్క లక్షణం మనం చేస్తున్నామో అది లక్ష్యము అనబడుతుంది ఆ లక్ష్యంలో లక్షతావచ్చేదర్మం ఒకటి ఉంది ఏది గోత్వం ఎందుకనంటే ఆ విధంగా ఒకవేళ ఆ ధర్మాన్ని చెప్పకపోతే ఇప్పుడు అనేక పశువులు ఉన్నాయి పశువుల యొక్క సాధారణం చేత గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి మరి గేజలు కూడా ఉంటాయి ఆవులు ఉన్నాయి ఇంకా గుర్రాలు గాడిదలు ఎన్నో పశువులు ఉన్నాయి పశుత్వ సామాన్యం చేత అన్ని పశువులే కదా మరి అందులో ఇది గేదె ఉన్నది అంటే బర్రె ఉన్నది ఇది ఆవు ఉన్నది అని వాటిలో విశేషము భేదం చెప్పాలంటే మరి ఏ ధర్మం చెప్పాలి చెప్పండి పశుత్వ సామాన్యం చేత అన్ని పశువులే ఉన్నాయి కానీ ఇది ఆవు ఉన్నది ఇది గేదె ఉన్నదని అందులో భేదం చెప్పాలంటే ఆ భేదక ధర్మం ఒకటి ఉండాలి కదా అందుకని ఆవు పశువే అయినా కానీ ఇతర పశువుల నుంచి వేరు చేసి చెప్పాలంటే దానిలో గోవు లోపల గోత్వ ధర్మం చెప్పాలి ఆ గోత్వ ధర్మం ఏం చేస్తుంది అంటే ఇతర పశువుల నుంచి వేరు చేసి ఇది ఆవు అని చూపెడుతుంది మంచిగా వినండి ఏకాగ్రతతోని అంత న్యాయ పరిభాష అయితే గోవులోపల గోత్వ ధర్మం ఏదైతే ఉందో అది లక్షతావచ్చేదక ధర్మం ఏ గోవు లోపల లక్షతావచ్చేదక ధర్మం ఉన్నదో ఆ లక్షతావచ్ఛేదకము కలిగినటువంటి ధర్మీ అందు అధికరణం ఉన్నది కొంగులు కలుగుతా అనేటువంటి ధర్మం కూడా ఉంది లక్షతావచ్చేత సామానాధికరణత్వే సతి అంటే లక్షతావచ్చేదకం గోత్వం ఉన్నది అది ఏ అధికరణం నందు అంటే ఏ ఆవు అనేటువంటి పిండం నందు ఉన్నదో దాని అందే అంటే కొంగులు కూడా ఉన్నాయి అంటే లక్షతావచ్చేత సామానాధికరణ ధర్మం అక్కడ ఉంది రెండు కూడా అక్కడే ఉన్నాయి ఏకాది ఉన్నాయి ఆవు కానీ ఈ కొమ్ములు కలది ఆవు అంటే గేదెకు కూడా కొమ్ములు ఉంటాయి గొర్రెకు కూడా కొమ్ములు ఉంటాయి మేకకు కూడా కొమ్ములు ఉంటాయి మరియు హరిణము అంటే జింకకు కూడా కొమ్ములు ఉంటాయి మరి కొమ్ములు గలది ఆవు అని అంటే మరి ఆ బర్రెలకు కూడా ఆవులైన పడుతుంది గేదెలకు కూడా ఆవు అనవలసి వస్తుంది మేకలకు కూడా ఆవు అనవలసి వస్తుంది ఎందుకు వాటికి కూడా కొమ్ములు ఉన్నాయి కదా అందుకని ఇప్పుడు ఈ లక్షణం ఎట్లా ఉన్నదంటే లక్షతావచ్చేదక సామానాధికరణి లక్షతావచ్ఛేద కావచ్చున్న ప్రతియోగితాక భేద సామానాధికరణ్యం ఉన్నది ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా గోవులో గోత్వం ఉన్నది మహిషంలో మహిషత్వం ఉన్నది మహిషం అంటే గేదె బర్రే ఆ మహిషంలో మహిషత్వం ఉన్నది ఇప్పుడు గోవు అంటే మహిషము కాదు మహిషం అంటే గోవు కాదు దాని ధర్మం దీనిలో లేదు దీని ధర్మం దానిలో లేదు అయితే ఇక్కడ అన్యం నందు అన్య ధర్మం యొక్క అభావం ఉన్నది కాబట్టి అదంటే ఇది కాదు ఇదంటే అది కాదు అన్నప్పుడు ఇక్కడ అన్యోన్య అభావం అంటారు అన్యోన్య అభావానికే భేదం అంటారు భేదం అన్న అన్యోన్యభావం అన్న ఒకటి అయితే ఈ మహిషం నందు గోవు యొక్క భేదం ఉన్నది ఎందుకు ఆ మహిషంలో గోత్వం లేదు కదా మహిషం అంటే గోవు కాదు కదా అలాంటప్పుడు అక్కడ ఈ మహిషము నుండి గోవు యొక్క భేదం ఏదైతే ఉందో ఆ భేదం చెప్పేటప్పుడు మహిషము నందు గోత్వం లేదు అన్నప్పుడు ఈ గోవత్వా చిన్న గోవు ప్రతియోగి అంటే దేని దీని అభావం చెప్తా ఉన్నామో ఎస్ అభావ తత్ ఇప్పుడు మహిషము గోవు యొక్క అభావం చెప్తున్నాం కాబట్టి అక్కడ ఇక్కడ గోవు ప్రతియోగి అయింది మహిషము అనుయోగి అయింది ఇప్పుడు ప్రతియోగి అయినటువంటి గోవు లోపల గోత్వ ధర్మం ఉన్నది అదే ప్రతియోగితాక ధర్మం కూడా అని చెప్పాలి ఎందుకంటే ప్రతియోగి అయిన ధర్మం ఉంటుంది ఆ ప్రతియోగివ ధర్మం ఏదంటే గోత్వం కాబట్టి లక్షతావచ్ఛేదక అవచ్చన్న ప్రతియోగితాక భేద సమానాధికారణ గోత్వావచ్చన్న గోవు ఇది ప్రతియోగి ఉన్నది ఈ ప్రతియోగికి భేదం దొప్తున్నాము మహిషంతో చెప్తున్నాం ఆ మహిషము నందు ఈ గోవు యొక్క భేదం ఉన్నది అయితే ఆ భేదం ఎక్కడైతే ఉందో అదే అధికరణమైనటువంటి మహిషం నందు శృంగిత్వం కూడా ఉంది భేద సామానాధికరణి మహిషం గోవు యొక్క ఏ భేదం ఉన్నదో అంటే ఆ మహిషం అనేటువంటి భేదం ఉన్నది మరి శృంగిత్వం అంటే కొమ్ములు కూడా ఉన్నాయి అలాంటప్పుడు కేవలము గోవునందే కాక మరి మహిషాదుల్లో కూడా ఈ లక్షణం పోతుంది కాబట్టి అతి వ్యాప్తి అలక్ష్య గమనం అతి వ్యాప్తి సంక్షేమంగా కంఠస్థం చేసుకోండి మనకు లక్ష్యం ఏది గోవు అలక్ష్యం ఏది గో భిన్నమైనటువంటి మహిషాదులు ఆ అలక్ష్యమైనటువంటి మహిషాదులు ఎందు ఈ గోవు యొక్క లక్షణం శృంగిత్వం అనేది అక్కడ పోతుంది కాబట్టి అతి వ్యాప్తి అంటే మన లక్ష్యమును అతిక్రమించి అన్యత్ర పోతుంది కాబట్టి ఇది అతివ్యాప్తి అంటారు ఈ అతివ్యాప్తి దోషం ఉండడం గోవు యొక్క లక్షణమును మనం నిర్దిష్ట లక్షణం అని చెప్పజాలం అక్కడ శృంగిత్వం అనేది ఎందుకంటే మనం చేసేది గోవు యొక్క లక్షణం అయితే ఆ లక్షణం ఇంకోదానికి అనిపోతుంది కదా లక్షణం ఎట్లా ఉండాలి అసాధారణ ధర్మో లక్షణ ఏ లక్ష్యము గురించి లక్షణం చేస్తున్నామో ఆ లక్ష్యం మాత్రమే ఆ లక్షణం ఉండాలి అన్యత్ర పోకూడదు అలాంటప్పుడు ఇప్పుడు మనం చేసిన శృంగిత్వం అనే లక్షణము గోవులో కాకుండా అన్యత్ర కూడా పోతున్నది కాబట్టి ఇది అలక్ష్య గమనవుతుంది అంటే అతివ్యాప్తి దోషగ్రస్తం అయిపోయింది దీనికి అతివ్యాప్తి అంటారు మరియు అవ్యాప్తి లక్షతావచ్చేదక సామానాధికరణ అత్యంత భావ ప్రతియోగివం లేదా లక్షిక దేశ ఆవృత్తిత్వం అవ్యాప్తి ఈ విధంగా కూడా చెప్పాలి మనము ఏ గోవు యొక్క లక్షణం చేస్తున్నామో ఆ లక్షబూత గో జాతి లోపల మొత్తం సంపూర్ణ గోవుల లోపల ఏ లక్షణమైతే చేస్తున్నామో అది కొన్ని గోవులయందే వర్తిస్తుంది అన్ని గోవుల్లో వర్తించదు అంటే సంపూర్ణ గోజాతిలో ఈ లక్షణము అవ్యాప్తమై ఉంది సంపూర్ణంగా వ్యాప్తమై లేదు సంపూర్ణ గో జాతిలో సంపూర్ణ గో పశువులు ప్రపంచంలో ఎన్నెన్ని పశువులు ఉన్నాయో గోవులు అన్ని పశువుల్లో మనం చేసే లక్షణము అన్వయించడంలే వ్యాపించడం లే కొన్ని గోవులలో మాత్రం వర్తిస్తుంది కొన్ని గోవులలో వర్తించడం లేదు ఏ విధంగా అనంటే గోవుకు లక్షణం చేస్తూ కపిలత్వం గోర్ లక్షణం అన్నామనుకోండి కపిల రంగు గలది ఆవు అని ఈ విధంగా ఆవు యొక్క లక్షణం చేశామనుకోండి మీరు ఆవులను చూసి ఉంటారు కదా కేవలం కపిల వర్ణం కలిగినటువంటి ఆవులే ఉంటాయా ఇంకా వేరే రంగు ఆవులు ఉండవా తల్లగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి నల్లగా ఉంటాయి మరి చిత్రవర్ణం కలిగి కూడా ఉంటాయి కేవలం కపిల వర్ణం కలిగినటువంటివి మాత్రమే ఉండవు అంటే కపిలవర్ణం గల గోవులు కూడా ఉంటాయి కానీ అన్ని గోవుల్లో కపిలవర్ణమే ఉంటుందని నియమం లేదు అందువల్ల ఈ కపిలత్వము గోజాతులో ఏకదేశంలో ఉంది ఏకదేశంలో అవ్యాప్తమై ఉంది లక్షిక దేశ ఆ వృత్తిత్వం అందువల్ల ఇది అవ్యాప్తి దోషగ్రస్తం అని చెప్తారు ఎందుకంటే సంపూర్ణ గోజాతిలో ఈ లక్షణం వర్తించడం లేదు కాబట్టి అవ్యాప్తి దోషగ్రస్తం అయింది ఏది కపిలత్వం లక్షణం అనట ఇది అవ్యాప్తి దోషం అంటారు ఇక అసంభవం లక్ష తావచ్చేదక వ్యాపకీభూత అభావ ప్రతియోగిత్వం అసంభవం లేదా లక్ష్య ఆవృత్తిత్వం అసంభవ అని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు సంపూర్ణ గోజాతిలోనే ఏ ఒక్క గోవునందు కూడా మనం చెప్పేటువంటి లక్షణం ఉండదు ఇది అసంభవం అంటారు ఏ విధంగా అంటే ఏకశత్వం గోర్లక్షణం అన్నామనుకోండి శఫవత్వం శఫం అంటే కాలుకి డెక్కెలు ఉంటాయి కదా కాలు చివరన భూమిపై కాలు మోపిన చోట కాలు చివరన డెక్కెలు ఉంటాయి కదా ఆవుకు అయితే ఆవు డెక్కెలు ఒకటే ఉంది అంటున్నాడు ఒక ఆయనే ఒకటే డెక్కె ఉన్నది ఆవు అంటున్నాడు ఇది సంపూర్ణ గోజాతిలోనే సంభవించదు అసంభవ దోషగ్రస్తం ఎందుకనంటే ఇది గుర్రానికో గాడిదకో ఉంటాయి కానీ ఆవుకు ఎక్కడైనా ఒంటి డెక్కె ఉంటుందా ఒకటే డెక్కె ఉంటుందా దానికి ఖుర్ర అంటారు హిందీలోనైతే కాబట్టి ఏకశవత్వం అనేది మొత్తం గోజాతిలోనే సంభవించదు అన్నప్పుడు ఇది అసంభవ దోషగ్రస్తము అయింది అని చెప్పాలి ఈ లక్షణం అందువల్ల శృంగిప్తం గోరలక్షణం అంటే అతివ్యాప్తి అవుతుంది కపిలత్వం గోర లక్షణం అంటే అవ్యాప్తి అవుతుంది మరి ఏకశవత్వం గోర లక్షణం అంటే అసంభవ దోషగ్రస్తం అవుతుంది అందుకని ఈ మూడు దోషాలు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఈ ఏ లక్షణాన్ని గడక తీసుకున్నా కానీ అది సల్లక్షణం కాదు సరి అయిన లక్షణం కాదు అది దోషయుక్తమైనటువంటి లక్షణం మరి సల్లక్షణం ఏదయ్యా అంటే నిర్దిష్టమైనటువంటి లక్షణం ఏదయ్యా మనం మొదలు చెప్పుకున్నటువంటి సాసనాది మొత్తం గోర లక్షణం గంగడోలు దేనికైతే ఉంటుందో అది గోవు అది ఎద్దు కావచ్చు ఆవు కావచ్చు మొత్తం గోజాతిలో ఈ గంగడోలు ఉంటుంది ఆ గో గోజాతులో గంగడోలు ఉంటుంది ఆ గంగడోలు అంటే ఆ గలకంబలము అన్య జాతులు ఎక్కడా ఉండదు ప్రపంచంలో ఏ పశువుకైనా మీరు చూసారా ఒక ఆవును విడిచి గంగడోలు అనేది ఒక ఆవుని విడిచి ప్రపంచంలో ఏ పశువుకైనా ఉంటుందా చూసారా మీరు అనుభవం ఉందా ఉండదు ఎవరైనా అడగవచ్చు ఏమనంటే అడవుల్లో గవయ పశువు అని ఒకటి ఉంటుంది గవయము అది జోంకా ఆవు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది ఆ గవయ పశువు ఆవు వలనే రంగులు ఉంటాయి ఆవు వలనే నాలుగు కాళ్ళు ఉంటాయి ఆవు వలనే తూక ఉంటుంది ఆవు వలనే కొమ్ములు ఉంటాయి చెవులు ఉంటాయి కండ్లు ముక్కు అంత ఒకటే ఆవు వలనే ఉంటుంది కానీ దానికి గంగడోలు ఉండదు అందుకని లక్షణం అందులో కూడా పోదు అంటే కేవలం ఆ జాతులోనే ఉంది గో గోజాతిలోనే ఈ గంగడోలు ఉన్నది కాబట్టి గో యొక్క లక్షణము నిర్దిష్ట లక్షణము శాసనాది మొత్తం గోర లక్షణం అని ఈ విధంగా మూడు దోషాలు లేనటువంటి లక్షణము నిర్దిష్ట లక్షణము దేనికి గోవుకు శాసనాది మొత్తం గోర లక్షణం గంగడోలు గలది ఆవు అనేటువంటి లక్షణము ఇది నిర్దిష్ట లక్షణం అనబడుతుంది ఇట్లా మూడు దోషాలు అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అనేటువంటి మూడు దోషాలు లేకుండా వేదాంత గ్రంథాల్లో కానీ న్యాయ గ్రంథాల్లో కానీ ఇంకా అన్య అనేక శాస్త్రాల్లో కానీ ఆయా పారిభాషిక శబ్దాలకు లక్షణాలు చేస్తారు అతి దోషం ఉండకుండా అవ్యాప్తి దోషం ఉండకుండా అసంభవ దోషం ఉండకుండా నిర్దిష్టమైనటువంటి లక్షణం చేస్తారు అది సల్లక్షణం ఆయా పారిభాషిక శబ్దాలకు ఆయా లక్షణాలు చేయబడతాయి కాబట్టి ఆ లక్షణాలు ముముక్షలు కంఠస్థం చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ ఆ లక్షణాలు కనుక గుర్తు లేకపోతే శాస్త్రాన్ని అధ్యయనం చేయలేరు చేస్తే కూడా అది మీకు అవగతం కాదు ఏమని చింతన చేస్తారు ఆ లక్షణమే గుర్తు లేకపోతే గ్రంథంలో ప్రతిదానికి వివరంగా చెప్పుకుంటూ పోరు ఇక్కడ కూడా మనకు స్వానుభాదర్శలో కూడా సూత్రబద్ధంగా చెప్తున్నాడు అంతే కానీ దాన్ని మనం విస్తారంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అందువల్ల ప్రతిదానికి వివరంగా చెప్పరు పారిభాషిక శబ్దాలు వాడుకుంటూ పోతూ ఉంటారు మరి ఆ పారిభాషిక శబ్దాలకు ఆ అర్థం ఆ లక్షణం కనుక తెలియకపోతే ఏమని తెలుసుకుంటారు మీరు అక్కడ ఆ వాక్యానికి ఏమర్థం అని మీరు తెలుసుకుంటారు కష్టమవుతుంది అందుకని లక్షణాలు తప్పకుండా ముముక్సు సాధకుడు కంఠస్థం చేసుకోవాలి నేను పదే పదే చెప్తూ ఉంటాను లక్షణావళి అనేటువంటి చిన్న గ్రంథాలు కూడా తెప్పించి అందరికి ఇచ్చాను అమరి ఎంతమంది కంఠస్థం చేసి పెట్టుకున్నారో మరి గమనించండి ఒకవేళ కంఠస్థం లేకపోతే కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవమైనటువంటి దోషాలు ఉంటాయి వాటి గురించి సంక్షేపంగా తెలుసుకున్నాము ఇప్పుడు ప్రకృతి విషయంలోకి రండి ఇరవై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇరవై శ్లోకానికి అవతారిక వేస్తున్నాడు గ్రంథం చూడండి అంతఃకరణ వృత్తి అవచ్చన్న చైతన్య రూప ప్రమాణజన్యం ఎత్ వృత్తి జ్ఞానం తద్గతం ఎత్ ప్రామాణ్యం తత్ స్వత ఏ గృహ్యతేహా ఈ ప్రామాణ్యవాదము మహా జటిలమైనటువంటి ప్రక్రియ ఒకనే మహాకవి ఉండే అట్లా ఆశుకవి అంటారు కదా అంటే ఉన్నట్టుండే కవిత్వం రచన చేస్తాడు పద్యరచన చేస్తాడు ఆశుకవి ఆ కవి చాలా పేరు ప్రఖ్యాతులుగా అంచాడు కీర్తిని పొందాడు ఆయన ఒకసారి అనిపించింది ఈ ప్రామాణ్యవాదం అంటే ఏమిటో తెలుసుకోవాలి అని ఆయనకు అనిపించింది అని ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు ఆ ప్రామాణ్యవాదం గురించి తెలుసుకుంటున్నాడు కానీ అది జటిలమైనటువంటి ప్రక్రియ కాబట్టి బుద్ధి గిర్రన తిరుగుతుంది అయినా కానీ అది అవగతమైతే లేదు ఇట్లా కొన్ని రోజులు ప్రయత్నం చేశాడు చేశాడు చేశాడు చేశాడు కానీ ఆ ప్రామాణ్యవాదం గురించి తెలుసుకోలేకపోయాడు అది అతనికి తెలియకుండా వచ్చింది పోని ఆ ప్రామాణ్యవాదం వదిలిపెడదాము ఇక మన పూర్వం ఏదైతే కవిత్వం ఉన్నదో గదే బతుకుదామని మళ్ళీ కవిత్వం రాయడానికి పోతే వానికి కవిత్వం కూడా రాయ ఎందుకంటే వానికి బుద్ధి అక్కడనే భ్రష్టమైపోయింది మొత్తం ఖర్చు అయిపోయింది లోకంలో మామూలుగా అంటారు కదా హంస నడక రాకపాయే కాకి నడక మరిచిపోయే అట్లా అయిపోయింది అతని గతి ఇటు కవిత్వం పోయింది అటు ప్రామాణ్యవాదం తెలియకుండా పోయింది లేవు రెండిట్లా ఉభయతో భ్రష్ట రెండిట్లో చెడిపోయినవాడు అప్పుడు అంటాడు నమ ప్రామాణ్యవాద మత్కవిత్వాపహారిణే ఉపాధిస్తు మహావ్యాధి అక్షతా ప్రాణ ఘాతకి అన్నాడు న్యాయశాస్త్రంలో ఉపాధి అనే ఒక శబ్దం వస్తుంది అక్షత అనే ఒక శబ్దం వస్తుంది అందులో ఈ ప్రామాణ్యవాదం కూడా ఒకటి ఉంది ఈ ప్రామాణ్యవాదాన్ని నైయాయకులు చెప్తారు వేదాంతులు చెప్తారు పూర్వమీమాంసకులు చెప్తారు అందరు శాస్త్రజ్ఞులు చెప్తారు అయితే ఇది చాలా జటిలమైనటువంటి ప్రక్రియ అది తెలియకుండా అయ్యేసరికి ఆ కవి అంటాడు నమ మత్ కవిత్వాపహరిణే ఓ ప్రామాన్యవాదమా నీకు నమస్కారం ఎటువంటి నీకు నమస్కారం అంటే కవిత్వాని హరింప హరింపజేసావు నా కవిత్వాని నష్టం చేశావు అటువంటి ప్రామాణ్యవాదానికి నమస్కారం అంటాడు ఎందుకంటే ఉభయత భృష్టుడైపోయినాడు ఇటు కవిత్వాన్ని మరిసిపోయాడు అటు ప్రామాణ్యవాదం తెలియకుండా పోయా ఉపాధిస్తు మహా వ్యాధి ఉపాధి సాధ్య వ్యాపకత్వ సది సాధన వ్యాపకత్వము సామాన్యంగా లక్షణం చేశారు అందులో అనేక భేదాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకునేసరికి రోగమే అవుతుంది అంటాడు ఉపాధి వ్యాధి పక్షత ప్రాణ ఘాతకి పక్షత ఉంటుంది అనుమాన ప్రమే ప్రయోగం చేసేటప్పుడు పక్షము సాధ్యము మరి హేతువు దృష్టాంతము ఇట్లా ఉంటాయి అందులో పక్షత చాలా కఠినమైనటువంటి అవచ్చేదక ధర్మం ఉంటుంది అక్కడ పక్షత అనేది చాలా కటినంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు ఏవైతే ఉన్నాయో చాలా కఠినమైనటువంటి ప్రక్రియలు అని ఇట్లా మహాత్ములు చెప్తూ ఉంటారు అయితే కఠినంగా ఉన్నాయని చెప్పి తెలుసుకోకుండా ఉండేదా తెలుసుకోకుంటే ఉంటే మరి మనకు సిద్ధాంతం తెలియదు సిద్ధాంతం తెలుసుకోవాలి తప్పకుండా కఠినంగా ఉంది అని వదిలిపెట్టడానికి రాదు తెలుసుకోవాలి కష్టపడి తెలుసుకోవాలి మహాత్ముల దగ్గర తెలుసుకోవాలి ఉన్నారు మహాత్ములు మంచిగా చక్కగా తెలియజేసే మహాత్ములు ఉన్నారు భయపడకూడదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏదో కష్టం ఉన్నది అది తెలియదు అని భయపడితే మనకు వేదాంత సిద్ధాంతం తెలియదు కదా అందుకని భయపడి దూరంగా వెళ్ళిపోకూడదు ఎవరైనా భిక్షువులు వస్తారని వంట చేసుకోకుండా ఉంటారు గృహస్థులు చెప్పండి ఏం రోజు బిచ్చగల వస్తారు ఇక వాళ్ళకే పెట్టుబడు అయితే అని వంట చేసుకోకుండా ఉంటారా చెప్పండి ఉపవాసం ఉంటారా పక్షులు వస్తున్నాయి పంటను పాడు చేస్తే ఎన్ని వ్యవసాయదారుడు పంట వేయకుండా ఉంటాడా బాబా అట్లా భయపడి కనుక పంట వేయకుండా ఉంటే మరి మనకందరికీ భోజనం ఎవరు పెట్టాలి అట్లా అందుకని కష్టం ఉందని భయపడకూడదు ధైర్యంగా ముందుకు పోవాలి సాగిపోవాలి సాధన చేయాలి సాధ్యాన్ని పొంది తీరాలి అందువల్ల భయపడకండి అనేక మంది మహాత్ములు ఉన్నారు ఇక్కడ మాధవాశ్రమం గారు ఉన్నారు మధుసూదన సరస్వతి స్వాముల వారు ఉన్నారు శంకరాచార్యుల వారు ఉన్నారు విద్యారణ్య స్వాముల వారు ఉన్నారు ఇంకా ఎంతమంది మహాత్ములు ఉన్నారు ఏమి కూదం చేసేది లేదు మనకు అందుకని భయపడకండి ప్రామాణ్యవాదం వస్తుంది జాగ్రత్త